కోరిక పుట్టినప్పుడల్లా దేవుణ్ణి భక్తి చేస్తూ ఉంటాడు ఏ కోరిక ఇంకా కోరికల ఉంటూనే ఉంటాయి కోరికలు ఎప్పటికైనా తెగుతాయా ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నాకు పెళ్ళి కావాలి స్వభార్యమే సత్ అని కోరిక సరే వివాహం చే సరే మహాభాగ్యమే ముందు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి నాకు పుత్రోమే సార్ నాకు కొడుకు కావాలి సరే మహాభాగ్యమే ముందు కొడుకు పుట్టాడు ఇప్పుడు నా కొడుకు పెద్ద హై స్కూల్లో పెద్ద స్కూల్లో అడ్మిట్ కావాలి సెయింట్ ట్యామ్స్లో అడ్మిట్ కావాలి అది అది కూడా కష్టమే సో లేకపోతే ఇంకేదో చోట అడ్మిట్ కావాలి అని భక్తి మళ్ళీ భక్తి చేశారు సరే అది అయింది నా కొడుకు ఐఐటి పాస్ కావాలి అది అయింది ఇప్పుడు వాడు ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్ళిపోవాలి అది అయింది అమెరికా తోసేయడం తేలికే మళ్ళీ అక్కడి నుంచి వాడిని సక్రమంగా తీసుకురావటం ఇబ్బంది అవుతుంది సో అది పూర్తయింది వాడికి మంచిగా అన్నమైన పిల్ల చెప్పిన మాట విని బుద్ధిమంతురాలైన పిల్ల కావాలి సరే అది అయింది నాకేమో మనవుడు వాడికి కొడుకు పుట్టాలి వాడికి కొడుకు పుట్టాలని వాడు కోరుకుంటాడు మళ్ళీ ఈయన కోరుకుంటాడు ఇద్దరు మనవుడు పుట్టాలి అది ఈ కోరికలు ఏమైనా తెమ్ముతాయే అని మనవాడికి చదువు బాగా రావాలి ఇంకో కోరిక మనవుడికి కూడా పెళ్ళి కావాలి అని మళ్ళీ తర్వాత వీడికి ఆయుద్ధాయం బాగుంటే మనవాడికి పెళ్లి కావాలని కోరిక ఆ మనవడికి ఇంకో కొడుకు పుట్టేస్తే నేను మునిమన ముని మునిమనవాడు ఉన్నట్టని గొప్పగా చెప్పుకొచ్చాను ఇంకో కోరిక ఈ కోరికలు తెమల ఉంది ఇలాగా ఆఖరికి హాస్పిటల్లో నాకు మంచి బెడ్ దొరకాలని కూడా ఒక కోరిక వస్తుంది కాబట్టి ఈ కోరికలు ఈ తెవల సముద్రంలో అలలలాగా వస్తూనే ఉంటాయి కాబట్టి కోరిక వచ్చినప్పుడల్లా ఓ దేవుడా దేవుడా దేవుడా దేవుడా అంటూ ఇగో నీకు ఇది మొక్కుతున్నాను అని మొక్కులు మొక్కుతూ ఉన్నాం కోరిక వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు కోరికలు కూడా మొక్కులు ఉంటాయి ఇంతేనా ఇంకా భక్తి అంటే ఇంతకు మించి ఇంకా పై మెట్టు సో ఈ రకంగానే భక్తి చేసి వాళ్ళు మనకి లోకంలో అధికంగా కనపడతారు వాళ్ళని అర్థార్థి భక్తులు అది కూడా భక్తే ప్రతిదీ భక్తే శంకర్లు ఏమంటారు చూద్దాము జిజ్ఞాసు తర్వాత చూద్దాం ముందు అర్థార్థం అర్థార్థీ ధనకామహా ఇంకేమంటారు అంతకంట అది డబ్బు కావాలి డబ్బు కోసం భక్తి చేస్తారు సో మామూలుగా దీపావళి నాడు పూజ చేస్తారు ఎవరికి పూజ చేస్తారు లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఆ ఫోటో పక్కన ఓ యంత్రం పెడతారు ఏ యంత్రం పెడతారు కుబేర యంత్రం కుబేర యంత్రం కుబేరుడికి ఒక యంత్రం ఉంటుంది అది పెడతారు ఎవడో పలక మీద రాగి పలక మీద కుబేర యంత్రము అని ఏదో నాలుగు సర్కిల్సు మూడు ట్రయాంగిల్స్ గీసి కుబేర యంత్రము అని పేరు పెట్టి దాని అక్కడ దానికి ఓ మంత్రాలు కాబట్టి దానికి కూడా ఏదో స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటుందని నేను ఊహించి చెప్తున్నాను నేనేం తెలిసి చెప్తున్నమాట కాదు సర్కిల్సు ట్రయాంగిల్సు చతుర్వస్రాలు ఉంటాయి యంత్రం అంటే అలాగే ఉంటుంది ఆ మధ్యలో గ్యాప్స్ ఏవో ఉంటాయి కదా ఇప్పుడు ట్రయాంగిల్ గీసో సర్కిల్ గీశారనుకోండి ఇక్కడో గ్యాప్ ఇక్కడో గ్యాప్ ఇక్కడో గ్యాప్ వస్తుంది ఆ మూడు గ్యాప్ల్లో ఓం అయిం శ్రీ మసి అలాగేవో రాసి ఉంటాయి ఇది యంత్రము అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా ఈ యంత్రము కుబేరుడికి వేరే యంత్రం లక్ష్మీదేవికి వేరే యంత్రం ఎన్ని దేవతలు ఉంటే అన్ని యంత్రాలు ఉంటాయి ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన దేవతలు కూడా యంత్రాలు క్రియేట్ చేసుకోవచ్చు అయితే కొంచెం సంస్కృతిని చదువుకుండా వాడిని పట్టుకుంటే మంచి యంత్రం ఒకటి గీసిస్తాడు అదేం పెద్ద విషయం ఏంటంటే నా దగ్గరికి నేను కూడా గీసిస్తాను అంటే ఊరికే మాట వరుస కన్నాను సో ఆ కుబేర యంత్రం పెట్టి పూజిస్తాడు సో మంత్రం ఒకటి ఉంది అంటే శంకరుడు ధర కావాలని చేత నాకు సడెన్గా మంత్రం గుర్తుకొచ్చింది ఈ మంత్రాలు అది రాకుండా ఉంటే అది పాఠం ముందుకు వెళ్ళిపోయేది మంత్రం ఏంటంటే నాకే నవ్వు వస్తుంది ఆ మంత్రం గుర్తొచ్చినప్పుడల్లా ధనమగ్నిర్ధనం వాయున్నారా మంత్రం ధనమగ్ని ధనం వాయు అర్థం తెలుస్తుంది అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయాలా ధనమగ్నిర్ధనం వాయుర్ ధనం సూర్యో తర్వాత ధనం వసు వసు వసు దేవత అనమాట ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుళం ధర వశ్యుతే మొత్త దేవతలందరూ కూడా ధనమే ఎలా ఉందో ఆ మంత్రం ఎలా ఉంది ఇది ఒరిజినల్ మంత్రం కాదు ఋషి సూక్తంలో పదిహేను రుక్కులు ఉన్నాయి అవి ఒరిజినల్ ఋగ్వేదంలో ఒరిజినల్కి పక్కన ఎవరిలో కలిపినవి ఉన్నాయి కొన్ని దాంట్లోంచి వచ్చింది అంచేతన మీకు నేను దాన్ని ఆ విధంగా చెప్పాను ఒకసారి మేము పారాయణ చేస్తున్నాం పదిహేను రుక్కులు అయిపోయి ఇది దీంట్లో పడ్డాం పడితే అప్పుడు మా గురువుగారు చెప్పారు అది అక్కర్లేదో ఆ పదిహేను రుక్కులు సరిపడతాయని చెప్పారు ఎందుకంటే రోజు ధనము నిర్ధనం వాయుధనం సూర్యోధనం వసుహుధనమింద్రో బృహస్పతి వరుణంధనమష్ముతే అని అలా రోజు చదువుతుంటే ఆ ధనం ధనం ధనం ధనం అని ఈ దేవత ధనము ఆ దేవత ధనము ఏ సంస్కారం నిర్మాణం అవుతుంది మంచి సంస్కారం నిర్మాణం కాదు ఏదో కొంత ధనం ఉండాలి ఆరంభంలో ఇంకా బతుకొంత ధనం ధనం అదే చదువుతో కూర్చుంటే అది అంచేత పెద్దలు పాపం తెలిసి ఇంకా అది అక్కర్లేదమ్మా మొదటి పదిహేను రుక్కులు చదువుకుంటే చాలు అని చెప్పి సో కాబట్టి ధన ధనం మీద ప్రీతితోటి భోగ ధనంతోపాటుగా భోగాలు కూడా లెక్కేసుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే భక్తి చేస్తారన్నమాట మంచిది అర్థార్థీ అంటే ఇతర ఇతరుల సొమ్ము అపహరించడానికి బదులుగా లంచాలు తీసుకోకుండా ఇతరుల సొమ్ము ముట్టుకోకుండా దేవుణ్ణి ప్రార్థించుకుంటారు మాకు కొంత ధనాన్ని వ్యాయామ అనుభవా అని మరి అది మంచిదే కదా పుణ్యకర్మాణ పుణ్యకర్మలు చేసుకుంటూ అర్థార్తిగా ఉన్నాడు సో ఆ విధంగా ఇతరుల సొమ్ము అపహరించేవాడి కంటే వీళ్ళు చాలా నయము అది మూడోది ఇక రెండవది మూడవది జిజ్ఞాసు సో జిజ్ఞాసు అంటే ఆత్మజ్ఞానము కావాలి ఎందుకంటే సేకర్ ఆఫ్ వెల్త్ ఇస్ ద డివోటీ ఆఫ్ వెల్త్ అని రూల్ ఒకటి వెల్త్ ధనం కావాలని కోరివాడు దేవుణ్ణి ప్రార్థించేవాడు ఇప్పుడు ఎవడి భక్తుడు దేవుడి భక్తుడా ధనం భక్తుడా ధనం భక్తుడే ఏదో మాటవరసకి దేవుడన్నా ధనం భక్తుడే ఇప్పుడు అగ్ని వరుణుడు వసువు వీళ్ళందరినీ చూసాడా పెట్టాడ వీడు ధనాన్ని చూస్తూ ఉంటాడు రోజులు కాబట్టి ధనం ముఖ్యం కాబట్టి ధనభక్తుడనే చెప్పాలి మాటవరసకి ఈశ్వరుడు పేరు చెప్పాడు కాబట్టి ఈశ్వర భక్తుడైనా కూడా ధనభక్తుడే ఈ ధనభక్తుడి కంటే కూడా శ్రేష్ఠుడెవరు సో జిజ్ఞాసు ఈ ఆర్తభక్తుడు కూడా గొప్పవాడే ఆపదలో ఈశ్వరుణ్ణి ఆరాధించినవాడు మహాత్ముడే జ్ఞానం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు అన్నీ జ్ఞానం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడంటే ఆయనకు ఆపదేమీ లేదు ఆపదుంటే జ్ఞానం ఎందుకు అడుగుతాడు తర్వాత డబ్బు మీద కోరిక లేదు ఉన్నదాంతో సంతృప్తి పడి సో వైరాగ్యాన్ని సంపాదించుకుని నాకు ఆత్మజ్ఞానమును అనుగ్రహించు హే ఈశ్వర అని ప్రార్థిస్తాడు అది ఎంత గొప్ప ప్రార్థన చూడండి జిజ్ఞాసు దాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ జిజ్ఞాస అనే పదం నుంచి జిజ్ఞాసు అనే పదం ఆ రెండు క్లోజ్లీ రిలేటెడ్ కాబట్టి జ్ఞానమునందు ఇచ్చగలవాడు జిజ్ఞాసులు ఆ జ్ఞానం కూడా అది మనం మన పటిమ మన సామర్థ్యం చేత వచ్చేయదు దానికి ఈశ్వరుడు అనుగ్రహం నిండా ఉండాలి ఎందుకంటే మనస్సులో ఉన్న వాసనల మీద వాసనల మీద విజయాన్ని సాధించాలి వైరాగ్యం కావాలి ఈ రోజు నుంచి నాది వైరాగ్యమే అంటే అలా వచ్చేది వివేకము ఇది దేహము అనాత్మ నేను తెలుసుకునే చైతన్య స్వరూపుడను అది వివేకం ఆ తేడా అది కూడా అంత తేలికగా అనుభవానికి రాదు ఈ జ్ఞానము వివేకము వైరాగ్యము అనుభవానికి వచ్చి అప్పుడు ఆత్మసాక్షాత్కారము దానికే జ్ఞానము అని పేరు అది లభించాలంటే వాడు మహాపుణ్యం చేసిన వాడే ఉండాలి కాబట్టి దానికి అది అది మనకి కావాలి అనుకున్నప్పుడు మనం కావాలనే కదా ఈ అధ్యయనం చేస్తున్నాము మనకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలి కాబట్టి మనము ఇబ్బడి ముబ్బడిగా భక్తిని చేసుకుని మాకు వివేక వైరాగ్యాలను అనుగ్రహించు అని ప్రార్థించాలి అటువంటి భక్తిని చేయాలి అటువంటి భక్తుడు చాలా అరుదైన భక్తుడు అటువంటి భక్తుడికి జిజ్ఞాసు భక్తుడు అని పేరు భాగవతంలో అర్థార్థి భక్తుడికి ధ్రువుణ్ణి దృష్టాంతంగా ఇస్తారు అర్థార్థి భక్తుడు జీవితంలో పైకి రాలేడు ఎందుకంటే వాడి డబ్బు మీదే ఉంటుంది భోగాల మీద అది మీద ఉంటుంది వాడి యొక్క కోరిక ఒకసారి నారద మహర్షి ధ్రువలోకానికి వెళ్ళాడు ధ్రువలోకానికి అధిపతి ఎవరు ధ్రువుడు ఆయన ధ్రువుడు సింహాసనం మీద తలపట్టు కూర్చున్నాడు యమయా నువ్వు తపస్సు చేసి విష్ణువుని మెప్పించి కోరికని తీర్చుకుని ఇక్కడికి వచ్చేవదా ఇలా తలపట్టు కూర్చున్నావు అంత దుఃఖంగా ఉన్నావు ఏమిటి అంటే అదేనండి నేను చేసిన పొరపాటు ఈ ధ్రువ పదవిని కోరి సవతి తల్లి మీద కోపంతో ధ్రువ పదవిని కోరి నేను ఈ సంసారంలో ఇరుక్కుపోయాను ఆ విష్ణువుని జ్ఞానం కోసం నేను ఆశ్రయించి ఉండాల్సింది జ్ఞానం కాకుండా ఇగోది ఈ సంసారంలో పడ్డాను అని అంటాడు నారద మహర్షితోటి అప్పుడు నారద మహర్షి ఏమంటాడంటే ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదా కల్పాంతం వరకు నీకు ఆ ప్రారంభం ఉంటుంది కాబట్టి కల్పాంతం వరకు నువ్వు ఈ ధృవలోకానికి అధిపతిగా ఉండక తప్పదు ఈ ఉన్న సమయంలో కల్పాంతం వరకు కూడా నువ్వు ఆ భజించి జిజ్ఞాసు భక్తుడవై నీవు కృతార్థుడు తప్పక కాగలవు అన్న నార్ద మహర్షి ఆయనకు ఉపదేశం చేస్తాడు అలాగే ఓ గాథో ఒకటి ఉన్నది కాబట్టి అర్థార్థి భక్తుడు ఆ భక్తి యొక్క ప్రభావం చేత తాత్కాలికంగా తాను కోరిన దాన్ని పొందినా వాడు అపూర్ణుడుగానే మిగిలిపోతాడు ఆ పూర్ణత్వం వాడికి రాదు కాబట్టి ఈశ్వరుణ్ణి భక్తి చేసి ఆ భక్తి యొక్క ప్రభావం చేత అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని వైరాగ్యాన్ని వివేకాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొంది నేను ముక్తుడను కావాలి అని భక్తి చేసేటువంటి వ్యక్తి చాలా ఉన్నత స్థాయికి చెందిన భక్తుడు అటువంటి భక్తుణ్ణి జిజ్ఞాసు అని అంటారు భాగవతంలో దృష్టాంతంగా చెప్పాలంటే ఉద్ధవుణ్ణి జిజ్ఞాసు భక్తుడుగా చెప్తాడు ఉద్ధవుడు ఉద్ధవ గీతానంద ఏకాదశ స్కంభంలో శ్రీకృష్ణుడు ద్వారకను వదిలిపెట్టేస్తాడు మెయిన్ల్యాండ్కి వచ్చేస్తాడు ఉద్ధవుడు వెళ్ళి శ్రీకృష్ణుడికి ఏమయ్యా శ్రీకృష్ణ ఏమిటి నెక్స్ట్ టైం చేద్దాం అంటాడు ఇంకేమీ లేదు చేసేది లేదు ఏమీ లేదు నేను ఇంకా నాలుగైదు రోజుల్లో ఈ దేహత్యాగం చేసేస్తున్నాను అంటే మరి ద్వారక మాట ఏమిటి ద్వారక సముద్రంలో కలిసిపోతుంది మరి అయితే నన్నేం చేయమంటావు నువ్వు హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోమని అంటే అప్పుడు నాకు ఇంకా ద్వారక ఆసక్తి ఉన్నది ఇంకా నీ చుట్టూనే తిరగాలని అనిపిస్తోంది మిత్రుడు కదా అంటే చూడు ఈ ఆసక్తి పెట్టుకోకూడదు వారకి మీద ఆసక్తి వద్దు నా మీద ఆసక్తి వద్దు ఎవరు మిగలరు అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వు మిగులుతావు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవు మరి ఆసక్తి పోవట్లేదు ఎందుకు అని ఈ రకంగా ప్రారంభమవుతుంది ప్రసంగం అప్పుడు ఉద్ధవుడు ప్రశ్నలు వేస్తాడు దానికి ఆయన శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు దాన్నే ఏకాదశ స్కంధంలో విస్తారంగా ఉంటుంది దాన్ని ఉద్ధవ గీత అని పేరు సో ఆ ఉద్ధవుడు ఆయన జిజ్ఞాసు భక్తుడు సో అర్థో జిజ్ఞాసు అర్థార్థి ఇక నాలుగో భక్తుడు జ్ఞాని ఇక జ్ఞానికొచ్చి ముందు భాష్యకారులు ఏమంటారో చూద్దాం జిజ్ఞాసు భగవత్తత్వం జ్ఞాతుమితి యహ అంటే ఎవడైతే భగవంతుని యొక్క తత్వాన్ని తెలియగోరుతాడో తత్వాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు తత్వం అంటే ఏమిటి అని చెప్పడం కోసం ఏది తత్వం కాదో చెప్తారు దరిదివే దరి దివే ఇప్పుడు భగవంతుడు అనగానేమి అని అడిగారనుకోండి ఓ పిల్లాడు నా దగ్గరకు వచ్చాడు చిన్న కుర్రాడు ఆరేళ్ల కుర్రాడు వచ్చి స్వామీజీ దేవుడు అంటే ఏమిటని వెళ్ళాడు ఆరేళ్ళ వెళ్ళాడు వాడు ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు అంటే వాళ్ళు తల్లి చెప్పారు స్వామీజీకి దండం పెట్టు దేవుడు ఆశీర్వదనం నీకు కలుగుతుందని చెప్పారు అమ్మగారు అంటే వాడు వచ్చి దండం పెట్టి స్వామీజీ దేవుడు అంటే ఏ విధనడిగాడు అప్పుడు నా పక్కనే ఏదో భాగవతం పుస్తకం ముందుకు ఉంది పొడుగుగా పుస్తకం పక్కన గీతాప్రస్వాళ్ళ భాగవతం పుస్తకం దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంది అది చూపించా ఇదిగోరా దేవుడు అని అంటే వాడు అన్నాడు అసలు అసలు దేవుడు అంటే అప్పుడు పిల్లాడా పిడుగా వారికి తెలిసిపోయింది అసలు దేవుడు అంటే ఏంటండి అంటే నేను చెప్పాను తమ్ముడు నా నాన్న అసలు దేవుడు అంటే నీకు తర్వాత తెలుస్తుందమ్మా అసలు దేవుడు ఇలాగ చిన్న పిల్లవాడుగా ఉండి కూడా ఒకప్పుడు చెప్తే ఓహో అలాగా అని తలకే ఒప్పేసి కలికి ఇంకెళ్ళిపోయాడు చాకలెట్లో ఇచ్చారు పట్టుకుని చూడండి మీరు బొమ్మ చూపించి పిల్ల తర్వాత ఇంకా అలాంటి ప్రశ్న అడగడు ఒకసారి వాడు ఆ మూసలో పడిపోయాడంటే ఇంకా ఫోటో పెట్టేసుకుని ఓ దేవుడా దేవుడా బొమ్మ ఓ పుష్పం పెట్టేసి నేను పూజేసేసేనని ఇంకా సంసారంలో పడిపోతాడు తప్ప అసలు దేవుడు అని అడగడు మీకందరికీ నేను దేవుణ్ణి ఇస్తాను అని లాకెట్ లాకెట్లు ఉంటాయి లాకెట్లో పెట్టి దేవుణ్ణి ఇచ్చేస్తే అది పట్టుకెళ్ళిపోయి నాకు స్వామీజీ దేవుణ్ణి ఇచ్చాడని మెళ్ళ వేసుకుని తిరిగేస్తాడు తప్ప ఈ పిల్లాడు అడిగిన ప్రశ్న అడగడు వాడు అలా అడిగాడండి వాడు తెలివితేటలు చూడండి సో అదనమాట అసలు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ఎవడు తెలియగోరుతాడో వాడు సో మరి ఇప్పుడు నేను చూపించింది ఏమిటి దేవుడి యొక్క తత్వం కాదది మరి అదేమిటి దేవుడు యొక్క రూపము దేవుడు యొక్క రూపం బంగారం అంటే ఏమిటి అని అడిగితే నెక్లెస్ చూపిస్తే ఏమన్నమాట బంగారం అంటే అది ఒక మెటల్ నోబల్ మెటల్ దాని వ్యాలెన్స్ ఎంత దాని స్ట్రచర్ అది చెప్పతే ఏమైనా ఉంది మరి వాడికి తెలుసుకునే వాడికి యోగ్యత ఉంది చెప్పి వాడికి యోగ్యత ఉంటే బంగారం అంటే ఏమిటో అలా చెప్పాల్సి ఉంటుంది అలాగే దేవుడు అనగానేమి అది తెలుసుకోవాలని కోరేవాడు సాధారణంగా లోకంలో జనులు జగత్తుని తెలుసుకోవాలని కోరుతారు తప్ప దేవుడిని తెలుసుకోవాలని కోరరు నేను ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకో టూరిస్టు చూస్తారు చూడండి టూరిజం ఈ ఊరు వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలని అఖరికి తీర్థయాత్రలు చేసేవాళ్ళు కూడా దేవుడు మాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఎలాగా ఆ దేవుణ్ణి చూసేశాము ఇప్పుడు ఈ దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు వాడికి దేవుడి విషయంలో సందేహం ఏం దేవుడి విషయంలో సందేహం ఏముంది ఒక దేవుణ్ణి చూసేశాడు ఇప్పుడు బస్సులో వెళ్ళిపోతున్నాడు లేకపోతేనే ఇంకో దేవుణ్ణి చూసేస్తాడు క్యా బాత్ హె అతనికి సందేహమేం లేదు సందేహం ఉంటే బస్సుల్లో తిరగడం భగవద్గీత క్లాస్లో కూర్చుంటాడు వీళ్ళు సందేహం ఏం లేదు కాబట్టి బస్సుల్లోనూ రైళ్లలోనూ తిరిగిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడి యొక్క తత్వాన్ని తెలియబోరాలి దేవుడి రూపాన్ని దేవుడి అవతారాన్ని దేవుడి గుణాలను దేవుడి గుణాలేమిటి ఆపద మొక్కులవాడు అంటే దేవుడు గుణం అది కరుణావరుణాలయుడు అంటే దేవుడు గుణం మాకు దేవుడు గుణం మాకు ఫలానా వారు కావాలని అడిగారు అనుకోండి కానీ ఫలానా సుబ్బారావు కావాలి అంటే సుబ్బారావు గారు జలాదయామయుడు మంచి సత్పురుషుడు అంటే ఏమిటి ఉపయోగం అది అది వాటి గుండే విలువ కానీ భగవంతుని యొక్క తత్వాన్ని తెలియాలి తత్వము అంటే యథార్థ స్వరూపము దాన్ని నేను తెలియబోరుచున్నాను ఇంట్లో రహస్యం ఏంటంటే భగవంతుడి యొక్క తత్వం మీకు తెలియనంత మీరు ఉంటారు తీరా భగవంతుడి తత్వం తెలిసిన తర్వాత మీరుండరు ఎక్కడ భగవంతుడు తెలియబడ్డాడో అక్కడే అహంకారము మిగిలి ఉంటుంది తీరాభగవంతుడు తెలియబడేసరికి అహం అహం అనేదే లేకుండా అయిపోతుంది తెలుసుకునేవాడు ఉండడు అదో రహస్యం దాంట్లో నది సముద్రంలో కలవాలి అంటే నది నదిగా ఉండి సముద్రంలో కలవలేదు నది ఆ నది అనే నామరూపాలను విడిచిపెట్టేసి అప్పుడు మాత్రమే సముద్రంలో కలిసిపోతుంది ఆ విధంగా ఈ జ్ఞాని సముద్రంలో కలిసిపోయిన నది వంటి వాడు సో నామరూపే విహాయ విద్వాన్ అనే ఉండగోపనిషత్తులో మంత్రం ఉంటుంది సో ఆ ఈశ్వరునిలో విలీనమైపోతాడు జ్ఞాని సో జీవన్ముక్తుడే ఉంటాడు మోక్షాన్ని పొందేశాడు అంటే ఆయనే దేవుడు అన్నమాట భగవాన్ ఆయనే జ్ఞాని ఆయనే దేవుడు దేవుడు అంటే ఏమిటంటే చిత్రం దేవుడు ఫలానా రూపంలో ఉంటాడు అంటే ఎప్పుడు మీకు దూరంగానే ఉంటాడు దేవుడు ఫలానా లోకంలో ఉంటాడంటే ఎప్పుడు దూరంగానే ఉంటాడు కాదు చచ్చిపోయిన తర్వాత అక్కడికి మనం చూసామా పెట్టేమా చచ్చిపోయిన తర్వాత మహుషాలు వెళ్తాడేమో కొని వెళ్ళనివ్వండి మన ఇప్పుడు ఇప్పుడు దూరంగానే ఉన్నాడు కదా దేవుడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నారాయణుడు ఉన్నారు పోలే అండి వైకుంఠంలో ఉంటే ఇంక మనం ఏం చేస్తాం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలో ఉన్నారు మీరు నేను ఏం చేస్తాం ఆయన ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు ఢిల్లీలో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని మనం ఏం ఆయన చూడాలంటే కూడా అవకాశం ఉన్నది ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు అలాగే వైకుంఠంలో నారాయణ ఉన్నాడు అంటే ఏం చేస్తాం ఫోటో పెట్టుకుంటాం ఓ దండం పెడతాం ఆ ఫోటోకి దండం పెడతాం లేకపోతే అలా పైకి చూసే దండం పెడతాం అంతకుమించి చేయగలిగింది ఏమి ఉండదు ఉండగా కాబట్టి దేవుడు అంటే అటువంటి భేదబుద్ధి కానీ భేదబుద్ధి అంటారు అటువంటి భేదబుద్ధి ఉన్నంతకాలము అంటే నాకంటే భిన్నుడు ఈ దేశంలో లేడు మరో దేశంలో ఉన్నాడు ఈ కాలంలో లేడు మరో కాలంలో ఉన్నాడు ఇది భేదబుద్ధి ఈ భేదబుద్ధి ఉన్నంతకాలము వీడు వీడుగానే ఉంటాడు దేవుడు ఎక్కడో దూరంగానే ఉంటాడు కానీ వీడు తత్వాన్ని తెలుసుకుంటే భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటే ఇప్పుడు తాను దేవుడి కంటే భిన్నంగా మిగిలి ఉండడు ఇప్పుడు ఓ తరంగం ఉంది తరంగము కెరటం ఈ కెరటానికి సముద్రుణ్ణి తెలుసుకోవాలని అనిపించింది అనిపిస్తే ఎవలనో అడిగింది ఇంకో కెరటే ఎవ నువ్వు పెద్ద కెరటానివి చాలా కాలం నుంచి ఎదురుగా కనపడుతున్నావు నాకు సముద్రదేవుణ్ణి తెలియాలని ఉంది ఎక్కడుంటాడు అంటే సముద్రదేవుడు స్వర్గంలో ఉంటాడని చెప్పింది ఆ కెరటం చెప్తే ఓహో అలాగా అయితే నేను పుణ్యం చేసుకుని చచ్చిపోయాక చూస్తానులే అని అనుకునే కదా ఈ లోపల ఇంకో కెరటం వచ్చింది అది చెప్పింది చూడు సముద్రదేవుడు నీ హృదయంలో ఉన్నాడని అబ్బా స్వర్గంలో ఉన్నవాడు నా హృదయంలో కూడా ఉన్నాడా అని ఇది జిజ్ఞాసు భక్తుడిగా మారిపోయింది ఈ కెరటం మారిపోయి ఈ అల్లరిగా ఇటు అటు మానేసి తన హృదయంలో ఉండే కెరటానికి హృదయంలో సముద్రుడేగా ఉంటా ఆ సముద్రుడిని అలా ధ్యానం చేస్తూ ఆ సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు కెరటం లేకుండా పోయిందా సముద్రం అయిపోయిందా సముద్రం అయిపోయింది లేకుండా పోలేండి సముద్రం అయిపోయింది లేకుండా పోయింది అంటే తప్పు మాట సముద్రమే అయిపోయింది అంటే కరెక్ట్ మాట అగో జ్ఞాని అంటే అలా ఉంటాడు దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం ఒకటి ఉంది ఒక సాల్ట్ డాల్ దీని శ్రీరామకృష్ణాస డాల్ అంటారు శ్రీరామకృష్ణ వారి బొమ్మ ఈ బొమ్మ ఇది ఉప్పుతో చేసిన బొమ్మ ఉప్పు ఉప్పు కట్టిని దాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్ది ఆ స్ఫటికాలను ఒక చేర్చి ఓ బొమ్మ చేశారు ఈ బొమ్మ సముద్రము లోతు కనుక్కోవాలి అనుకుంది అనుకుంటే ఇప్పుడు లోతు తెలియాలంటే ఏం చేయాలి దాంట్లోకి మేము కాలువలో దూకి వాళ్ళ ఎంత లోతుంది అంటే మునిగితే తెలుస్తుంది అలాగే ఈ ఉప్పు బొమ్మ వెళ్ళి సముద్రంలో దూకి ములిగి లోతు తెలుసుకుందామని ములుగుతోంది ఏమవుతుంది కరిగిపో సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోయి ఇప్పుడు ఉప్పు బొమ్మ ఏమైపోయింది సముద్రం అయిపోయింది ఏమీ లేకుండా అయిపోయింది అనుకోకూడదు సముద్రం అయిపోయింది అదేవిధంగా నేను ఈ దేహానికి పరిచ్ఛను మంచిది ఈ మనస్సుకి పరిచ్ఛున్నుడను మంచిది మంచిది తెలుసుకునే వాడు దేహాన్ని తెలుసుకుంటున్నావు కదా అవును తెలుసుకుంటున్నాను మనస్సును కూడా తెలుసుకుంటున్నావు కదా అవును నిజమే మనస్సును కూడా తెలుసుకుంటున్నాను ఇప్పుడు నా దేహం ఎలా ఉందో నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా మీకు ఏదో తెలిసినంత తెలుస్తుంది కానీ నాకు బాగా తెలుస్తుంది నా దేహం ఎలా ఉందో మీకంటే నాకు బాగా తెలుస్తుంది కాబట్టి నా ఈ దేహాన్ని తెలుసుకుని వాళ్ళలో మొట్టమొదటి లెక్క వేయాలంటే ఎవరిని లెక్క వేస్తారా నన్ను లెక్కయ్యారు అసలు ఇట్లా నాకు బాగా తెలుస్తూ ఉంటుంది దేహం కాబట్టి నేను ఎవరు ఈ దేహాన్ని బాగా గట్టిగా లోతుగా తెలుసుకునేవాడిని ఓకే మనస్సు నా దేహం అంటే కొంచెమైనా మీకు తెలుస్తోంది కంటితో చూస్తున్నారు నా మనస్సు మీకు ఎలా మీకు తెలీదు కానీ నాకు తెలుస్తూ నా మనస్సు కాబట్టి ఇప్పుడు నేనేమిటి నేను తెలుసుకునేవాడను తెలుసుకునేవాడు అది నేను ఈ వాడు డూ ఎందుకండే డూ అనవసరం కదా దేహాన్ని బట్టి వచ్చిన వ్యక్తిత్వం కదా అది మీరు ఆలోచించండి మీకు ఎలా అనిపిస్తుంది నీవు తెలుసుకునేవాడివ పురుషుణ్ణయితే వాడు స్త్రీ అయితే దానను తెలుసుకునే ఎందుకు ఈ పదాలను నేను అక్కడ పురుషుడు స్త్రీ పాయింట్ కాదు నీవు తెలుసుకునేవాడవా లేక తెలివియా ఏది నువ్వు తెలివి ఈ షిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ షిఫ్ట్ ఇది ఎందుకంటే దీని దీన్ని క్వాంటమ్ లీప్ అంటారు ఎందుకంటే ఇక్కడ పెర్సనల్ నుంచి ఇంపెర్సనల్కి ఎదగాలి ఆ ఎదగడం చాలా కష్టం ఇప్పుడు దేవుడు ఇగో ఇలా పలానా చోట ఉన్నాడు అన్న దాని దగ్గర నుంచి దేవుడు ఆకాశరూపంగా వ్యాపించి ఉన్న తత్వము అని తెలుసుకోవడం చాలా కష్టం దేవుడు ఆకాశరూపంగా ఉన్నాడంటే మన వాళ్ళు ఏం చేశారంటే ఆకాశాన్ని కూడా ఒక మనిషి తీసి పారేసి ఆకాశరాజు ఆకాశరాజు కొడుకు దేవుడు అన్నారు కొడుకు అల్లు మా మామగారు ఏదో మొత్తానికి ఆకాశరాజు అల్లుడు దేవుడు ఆకాశరాజు అంటే ఆకాశరాజు ఒక అల్లుడు ఈ మన సంబంధాలని దేవుడి మీద మనం వేసుకున్నది కానీ అది ఆకాశం ఆకాశస్వరూపుడు ఈశ్వరుడు సో ఆకాశ శరీరం బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఆకాశం ఆయన ఆయన స్వరూపం ఆయన శరీరము ఆకాశము అని చెప్పింది కాబట్టి ఆకాశ రూపంగా దేవుడు ఉన్నాడు అని మీరు ఎప్పుడంటే ఇంకప్పుడు ఒక పరిచ్ఛిన్నమైన రూపం అనేది ఉండదు చేతులు కాళ్ళు కిరీటం ఇవే ఉండవు సో అటువంటి ఆ ఇంపర్సనల్ లెవెల్కి పర్సనల్ లెవెల్ నుంచి ఇంటర్సనల్ లెవెల్కి మనిషి ఎదగాలి సో ప్రతివాడు భక్తుడు పెర్సనల్ గాడ్ తోటి ఆరంభం చేసి ఇంపెర్సనల్ రియాలిటీలోకి ఎదుగుతాడు అది జిజ్ఞాస జ్ఞానము అంటే ఆ మార్గంలో ఉంటాయి ఎప్పుడైతే దేవుడు అవి మీరు నా స్వరూపము ఇప్పుడు మీరు చెప్పండి మీ స్వరూపము నీవు తెలివైన తెలివియా ఏది మీ స్వరూపము అంటే తెలివి అని చెప్పాలి తెలివైన వాడు అంటే అక్కడికే ఒక సూపర్ ఇంపోజిషన్ ఒక అధ్యాస వచ్చేసి నా స్వరూపము తెలివి దేవుడి స్వరూపేటి తెలివి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దేవుడు చేతనుడు దేవుడు చేతనుడు కాకపోతే జడు అయిపోతాడు అలా కాదు దేవుడు చేతనుడు కాబట్టి నా స్వరూపము తెలివియే దేవుడి స్వరూపము తెలివియే ఈ జగత్తు జడము దృశ్యము మిథ్య దేవుడి స్వరూపము యథార్థము తెలివి నా స్వరూపము యథార్థము తెలివి అంత దాకా రావాలి ముందు అక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత స్టెప్ ఈజీ ఏమిటంటే తెలివిలో భేదం ఉండదు తెలివి ఒక్కటే తెలివిలో డివిజన్స్ ఉండవు డివిజన్స్ తెలుసుకునేది తెలివి అవుతుంది తప్ప స్వయంగా డివైడ్ అయి ఉండదు తెలివి చూపులో డివిజన్స్ ఉండవు చూడబడి వాటిలో డివిజన్స్ ఉంటాయి ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరే చూడబడి వాటిల్లో డివిజన్స్ ఉంటాయి తప్ప చూపులో డివిజన్స్ ఉండవు అలాగే తెలివిలో జీవుడు దేవుడు అనే డివిజన్స్ ఏమి ఉండవు అది అసలైన తెలివి డివిజన్స్ అజ్ఞానం వల్ల వస్తాయి డివిజన్స్ లేని తెలివిలో డివిజన్స్ అజ్ఞానం వల్ల వస్తాయి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నందుకోసం వీడు జిజ్ఞాసభక్తిని చేసి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు తెలివిలో డివిజన్స్ ఉండవు అంటే ఏమిటి జీవుడి తెలివి ఏదో దేవుడు తెలివి కూడా అదే ఇప్పుడు వీడు దేవుడై కూర్చుంటాడు అటువంటి దేవుడై కూర్చున్న తత్వాన్ని జ్ఞాని అని అంటారు కాబట్టి జ్ఞాని ఒక మనిషి కాదు మనిషిలా కనబడతాడు మనిషి కాదు జ్ఞాని తత్వమే జ్ఞాని తత్వానికే జ్ఞాని అని కాబట్టి మనం కూడా తత్వాన్ని ఆరాధించే ప్రయత్నం చేయాలి సాధారణంగా మనుషులు మనుషు రూపాలను ఆరాధిస్తా ఓ ఎవడో ఒకళ్ళని అదిగో ఆయనే దేవుడు ఆయనే ఆయనే దేవుడు దాంట్లో సందేహం లేదు కానీ ఆయన యొక్క రూపం దేవుడు కాదు రూపం దేవుడు కాదు వినాశము లేనిదేదో అది దేవుడు అది తత్వము ఆ తత్వంలో ఆయన వేరు కాదు నేను వేరు కాదు అందరూ ఒకటే మనందరం ఒకటే తత్వంలో ఆ తత్వమే దేవుడు అని ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని అటువంటి జ్ఞాని భక్తుడు సో శంకరులు ఏమంటారు చూడండి జ్ఞానీ విష్ణోహ తత్వ విచ్చిన శంకరులు ఆయన పరమవైష్ణవులైన ఆయన విష్ణువు యొక్క తత్వము తెలుసున్నవాడు విష్ణు అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క తత్వము తెలివి సకల పరిచ్ఛేదములకు అతీతమైన ఏ ఎరుక గలదో పరమేశ్వరుని యొక్క తత్వము అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆ తత్వమై కూర్చుంటాడు భగవాన్ రమణ మహర్షిని దృష్టాంతంగా చెప్పొచ్చు శ్రీరామకృష్ణుల వారిని అటువంటి వారిని అటువంటి శ్రీ పరమేశ్వరుని యొక్క తత్వమును తెలుసుకున్నటువంటి జ్ఞాని ఆయన కూడా భక్తుడే మరి జ్ఞానికినూ దేవుడికి తేడా లేదని కదా ఇప్పుడు చెప్పారు ఆ మాట తర్వాత శ్లోకంలో వస్తాం అటువంటిప్పుడు ఇంకా భక్తి ఏమిటి భక్తి అంటే దేవుడికంటే భిన్నంగా ఉండాలి కదా అంటే చూడండి జ్ఞాని కూడా భక్తిని కొనసాగిస్తాడు ఇప్పుడో భోజనాలు చేస్తూ ఉంటాడు ఒక ఆయన భోజనం పూర్తయిపోయాడు కడుపు నిండిపోయాడు వెంటనే లేచేసి వెళ్ళి చేకడి చేసుకుంటాడా చేయడల్లాగా ఏం చేస్తాడు అదే వరసలో అలా ఉంటాడు మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు కదా కూర్చుని ఉంటాడు కూర్చుని అలా వెళకేసి వాళ్ళకేసి చూస్తూ ఉంటాడా చూడడం అలాగా అక్కడో మెతుకు ఇక్కడో మెతుకు తిని ఏదో ఇంకా తింటున్నట్టుగా ఉంటాడు ఎందుకని ఆ పక్కనున్న వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవ్వటం ఆయనలరా మీరు కంగారు పడకండి మీరు సవకశంగా మీ భోజనం పూర్తి చేయండి నా భోజనం పూర్తి అయిపోయిందని నన్ను చూసి మీరు కంగారు పడద్దు అని చెప్పకనే చెప్పడం అదేవిధంగా జ్ఞాని కూడా ఆయనే దేవుడు ఆయనే భక్తుడు భక్తుడు ఆయనే దేవుడు ఆయనే తెలివిలో ఈ భేదాలు ఏముండవు దేవుడు వేరు భక్తుడు వేరు ఆ తెలివి ప్లస్ అజ్ఞానం చేరిపేశారు అనుకోండి ఆ తెలివిలో ఈ భక్తుడు ఈ దేవుడు ఏకమైపోతారు సో ఆ విధంగా ఐక్య ఐక్యమై ఈశ్వరునిలో ఐక్యమై అలా నిలిచి ఉంటారు దేహం కొనసాగుతూ ఉంటుంది కానీ అంతవరకు ఆ జ్ఞానము ఆత్మసాక్షాత్కారము అయ్యే వరకు ఏ భక్తిని చేశారో ఆ భక్తిని కొనసాగిస్తారు ఆపే చేయరు ఇంకా భక్తి ఎందుకు మనకి అయిపోయింది కానీ అని ఆపే అలా కొనసాగిస్తారు ఇట్ కంటిన్యూస్ సో అంచేత అలాగ కొనసాగించటం ఎందుకు అందుకోసం భక్తుల కింద లెక్క వేశారు నాలుగో భక్తుల కింద అందుకోసం లెక్క వేశారు కొనసాగించటం ఎందుకు అంటే లోకసంగ్రహం ఇప్పుడు దీనికి మధుసూదన సరస్వతి టాపిక్ మీద మంచి మాట అన్నాడు ఆయన ఆయన ఏమన్నాడంటే అద్వేష్ట్రే అద్వేష్టవాదివత్ తేషాం స్వభావం భజనం హరే హన్నాడు భక్తి రసాయనం అనే గ్రంథంలో ఆయన ఏమంటాడంటే చూడండి భక్తుడు జిజ్ఞాసు భక్తుడు లక్షణం ఏముంటుంది అద్వేష్ట సర్వభూతానా సకల ప్రాణులను ద్వేషించకుండుట అనే లక్షణం ద్వారా ఆయన ఆత్మస్వరూపాన్ని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడు ఇప్పుడు జ్ఞానం కలిగిపోయింది కాబట్టి ఈ పైన ఆయన ప్రాణుల్ని ద్వేషిస్తాదంటారా ద్వేషించదంటారా ద్వేషించదు అంటే అద్వేషంలోనే ఉంటాడు అంటే ఒకప్పుడు అద్వేషము సాధన ఇప్పుడు అద్వేషము స్వరూపం స్వభావం కింద మారిపోయింది ఇప్పుడు ఇంక సాధన చేయనక్కర్లా ఇప్పుడో తెల్లవారుగా ఉన్న ఐదింటికి ప్రాణాయామం చేయాలి అది ఒక సాధన మీరు పదిహేను రోజులు చేసేప్పటికి ఇంక సాధన కాదది అది అభ్యాసం ఆ టైం ఎవరి తెలివి వస్తుంది స్నానం చేసిన అంటే ప్రాణాయామం చేసేస్తారు ఆటోమేటిక్గా అయిపోతుంది ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ రకంగా జ్ఞానికి అద్వేషము మైత్రి కరుణ ఇవన్నీ స్వభావాలు సాధనల నుంచి స్వభావాలుగా మారిపోతాయి అలాగే భజనము భక్తి చేసి ఆ స్థితికి చేరుకున్నాడు కాబట్టి భక్తి కూడా స్వభావం అయిపోయి ఆ భక్తిని అలా కొనసాగించుకుంటూ పోతాడు ఏదో ఒకటి చేయాలి కదా నిన్న పొద్దున్న ఆత్మసాక్షాత్కారం అయింది అనుకోండి ఆయనకి నిన్న పొద్దున్న దాకా ఏం చేశాడు ఆయన భక్తి చేశాడు నిన్న పొద్దున్న ఆత్మసాక్షాత్కారం అయింది ఈశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడంటారు నిన్న పొద్దున్న దాకా ఏం చేశాడో అదే చేస్తాడు ఏం చేశాడు నిన్న పొద్దున్నదాకా భక్తి చేశాడు కాబట్టి అదే కొనసాగిస్తాడు ఆ కారణంగా జ్ఞానిని కూడా భక్తుడుగా లెక్క వేశాడు అభేదం ఉన్నా కూడా భక్తుడుగానే లెక్క వేస్తాడు ముఖ మహర్షి జ్ఞాని భాగవతంలో ఈ చిన్న ప్రసంగం ఉండదు ఆయన భక్తి శాస్త్రమైన భాగవతాన్ని బోధించాడు దీని మీద పరీక్షతో ప్రశ్న అడిగాడు ఆయన జ్ఞాని కదా ఆయన ఈ భక్తిని ఎందుకు బోధించాడు అని దానికి ఆ ప్రశ్నకి సమాధానం ముఖం మీద ఉంది ఒకటి తను జ్ఞానే కానీ పరీక్షిత్తు జ్ఞాని కాదుగా తా పరీక్షిత్తుకి జ్ఞానం భక్తి అవసరం అందుకోసం పరీక్షిత్తు కోసం బోధించాడు అని ఒక సమాధానం ఎలాగూ ఉంది అది కాకుండా ఇంకో సమాధానం చెప్తాడే ఆత్మ రామాశ్చ మునయ సో నిర్గ్రంథఅ అప్యురుక్రమే కున్యహైతుకీం భక్తిం ఇథంభూత గుణోహరి అని ఒక శ్లోకం ఒకటి భాగవతం ప్రథమ స్కంభంలో వస్తుంది ఈ సుఖమహర్షి మొదలైన వాళ్ళు ఆత్మరాములు వాళ్ళు ఆ ఆత్మస్వరూపమైన పరమేశ్వరుని ఎందు నిలిచి ఉంటారు జ్ఞానులు వాళ్ళకి ఆ శ్రీహరిని వేరే సపరేట్గా తమ కంటే భిన్నంగా ఉన్న దేవుడుగా పూజించే సందర్భం ఏమి ఉండదు వాళ్ళే నేనే దేవుడు అహం శివోహం చిదానందరూప శివోహం శివోహం నేనే శివుణ్ణి ఇంకా ఒక ఆయన నమస్కారం చేసుకున్నాడు జ్ఞాని అయ్యా ఎవరికి నమస్కారం చేస్తున్నా నమో మహ్యం నమో నమ నాకు నేనే నమస్కారం మూడు నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పాడు జ్ఞాని ఇంకెవరికి నమస్కారం చేస్తుండడు తనకే నమస్కారం చేసుకుంటున్నాడు అలవాటైంది దేవుడికి దండం దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆయనకి దండం దేవుడు చుట్టూ ఉన్నాడు ఆయనకి దండం దేవుడు హృదయంలో ఉన్నాడు ఆయనకి దండం దేవుడు నేనే నాకు దండం అది నాలుగో రకం భక్తి చిదానందరూప శివోహం శివోహం శంకరులు అన్నారు అన్నమాట నేనే శివుడిని పోమన్నారు భగవాన్ అమర్ మహర్షి పుస్తకం ఎదురు చదువుతున్నారు పుస్తకం చదువుతున్నారని అడిగారు ఆయన ఎవరో వచ్చిన వాళ్ళ స్వయ మహాత్మా ఏమైనా పుస్తకం చదువుతున్నారు అంటే నా బయాగ్రఫీ చదువుతున్నాను అని చెప్పారు ఆత్మచరిత్ర ఈ ఆత్మచరిత్రలు ఏవో ఉంటాయి కదా ఫలానా తోట పుట్టాడు పుట్టిన వెంటనే ఇలా చేశాడు అలా చేశాడు ఆ తర్వాత హై చేరాడు అక్కడ ఏదో చేశాడు ఆ తర్వాత కాలేజీలో చేరాడు తర్వాత పూజలు చేశాడు ఏవో ఉంటాయి చరిత్రలు ఆ చరిత్రల వల్ల ఏమీ ఉపయోగమే ఉండదు ఏవో ఉంటాయి చరిత్రలు బహుశా ఆయన చరిత్ర రాసుకున్నాడేమో అని అనుకోవచ్చు ఆయన అడిగారు మీరేం చదువుతున్నారని ఆత్మచరిత్ర చదువుతున్నానని చెప్పారు ఓహో అలాగారే అయిపోయారు ఆయన ఆ పుస్తకం అక్కడ పెట్టి ఓ పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళారు అప్పుడు వీళ్ళు చూశారు ఆ పుస్తకం ఏమిటారు కేనోపనిషత్తు పుస్తకం అది ఆత్మచరిత్ర ఆయన ఎలా చెప్పారో చదువు అలా ఉంటాను ఎందుకంటే కేనోపనిషత్తులో చెప్పిన ఆత్మతత్వం నేనే ఆత్మ ఎక్కడో దూరంగా ఉండేది ఆత్మతుంది కాబట్టి ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు భక్తిని కొనసాగిస్తారు అంచేతనం జ్ఞాని అని లెక్క వేశారు జ్ఞానిని కూడా భక్తులలో లెక్క వేశారు ఎటువంటి భక్తి కుర్వంతి అహైతుకీం భక్తి భాగవతంలో ఎటువంటి కారణము లేకుండా భక్తి నిష్కారణ భక్తి ఆర్తుడు ఆపద కారణంగా భక్తి చేస్తాడు అర్థార్థి ధనం కోసం భోగం కోసం భక్తి చేస్తాడు జిజ్ఞాసు జ్ఞానం కోసం భక్తి చేస్తాడు మరి జ్ఞాని దేనికోసం భక్తి చేస్తాడు నిష్కారణంగా భక్తి చేస్తాడు జ్ఞాని యొక్క లక్షణం అది మంచిది తరువాతి శ్లోకం తాం జ్ఞానియుక భక్తిర్విశిష్య ప్రియో జ్ఞానినోర్థం అహం స మమ ప్రియ జ్ఞాని తేషాం వారిలో జ్ఞాని జ్ఞాని అనే భక్తుడు జ్ఞాని అనే భక్తుడు నిత్యయుక్త నిత్యము యోగము కలవాడు నిత్యము అంటే సర్వకాలములలో యుక్త యోగము కలవాడు యోగము అంటే ఈశ్వరునితోటి సంబంధం దాన్ని యోగము సో యోగము అంటే ఏదో ధనయోగము వాహన యోగము అలా అనుకున్నారు అది కాదు ఇక్కడ యోగము అంటే ఈశ్వరు గీత కదా ఇది సో ఈశ్వరునితోటి సంబంధము అది యోగ శబ్దానికి అర్థం ఇప్పుడు ఆర్తుడు ఉన్నాడండి అతనికి యోగం ఎప్పుడు ఉంటుంది ఆర్తి ఉన్నప్పుడు ఉంటుంది చేపదొస్తే ఈశ్వరునితోటి యోగము అర్థార్థిక ఎప్పుడు కోరిక పుట్టినప్పుడల్లా ఈశ్వరునితోటి యోగము ఆ కోరిక తీరిపోయినట్టునే యోగం మళ్ళీ పోతుంది కూడా ఆ జ్ఞానమునందలు ఇచ్చ కలిగినప్పుడు మాత్రమే తోటి యోగము మరి ఇంక జ్ఞానికి ఎప్పుడు యోగము నిష్కారణంగా భక్తి చేసేవాడికి ఆయన ఆత్మరూపుడుగా ఉన్న దేవుడు నిత్యయోగము జ్ఞాని నిత్యయుక్త వీళ్ళు మిగతా భక్తులు ఉన్నారే వీళ్ళు కాదా చిక యుక్త అప్పుడప్పుడు యుక్త జ్ఞాని నిత్యయుక్త అది తేడా సో తాం జ్ఞాని నిత్యయుక్త ఇప్పుడు ఈ శ్లోకంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే జ్ఞాని తేషాం అంటే వారిలో వారిలో అంటే ఎవరిలో భక్తులలో భక్తులలో జ్ఞాని అయిన భక్తుడు శ్రేష్ఠుడు అని తెలుస్తోంది కదా ఈ శ్లోకాన్ని బట్టి మీకు ఏమర్థమైంది భక్తికి జ్ఞానం తోడు కావాలి భక్తి జ్ఞానంగా పరిణతి చెందాలి జ్ఞాన సంబంధం లేని భక్తి ఉందనుకోండి సపోజ్ ఎవడైనా అనవచ్చు ఆ ఎందుకండి జ్ఞానం మనకి భక్తి ఉంటే సరిపడుతుంది కదా అలా కొంతమంది అలా చెప్తారు కూడా ఎందుకండి జ్ఞానం మనకి భక్తి ఉంటే సరిపడుతుంది కదా అని మీరు పిల్లాడికి హైస్కూల్ కాలేజీలో చేర్చే ముందు ఎందుకురా నీకు ఆ ఇంజనీరింగ్ స్టడీస్ అని నేను కారు మెకానిక్ నేర్చేసుకుంటే సరిపడుతుంది కదా అంటారా అనరు ముందు ఇంజనీరింగ్ పంపిస్తారు మెకానిక్ నేర్పించడానికి బదులు కానీ భక్తి దగ్గరికి వచ్చేప్పటికీ ఆ జ్ఞానం ఎందుకు లేరా భక్తి చేసుకుంటే చాలు కదా అయితే ఇప్పుడు భక్తి అంటే ఏం చేయమంటావు పూజ చేయంటాడు ఒక పూజ చేయి సహస్రనామం పూజ చేయి లక్షనామం పూజ చేయి ఇంకొకటి అంటాడు భక్తి కీర్తన చేయమంటాడు ఇటువంటి గంతులు వేస్తూ కీర్తన చేయమంటాడు ఎవడు తోచిందో ఎవడు మరి జ్ఞానం వాటి జ్ఞానం అక్కర్లేదు భక్తి చేయమని చెప్తారు జ్ఞానం అక్కర్లేని భక్తిని ఏమనాల్సి ఉంటుంది దానికి ఒక పేరు ఉంటుంది కదా ఏమిటా పేరు మూర్ఖభక్తి అంతే చాలా అక్కర్లేదు అలాడంటే మూర్ఖభక్తి కాలేదు భక్తి అంటే ప్రేమ ప్రేమ జ్ఞానంతో ఉండాలి ఎప్పుడు కూడా జ్ఞానం లేని ప్రేమ చాలా హానికరం కూడా దీనికి కథ చెప్తారు మా చిన్నప్పుడు ఉండేది కథ మీరు విన్నారో లేదో రాజుగారు ఉండేవారు ఆ కథల్లో ప్రతి కథలోనూ రాజుగారు ఉంటారు ఈ రాజుగారికి ఓ కోతి ఉండేది ఆయనకి ఆయనకి ఫ్రెండ్ అనమాట కోతిని పెంచేవాడు కొంతమంది కుక్కలని పిల్లల్ని పెంచుకున్నట్టుగానే ఆయన కోతిని పెంచేవాడు ఈ కోతికి రాజుగారు అంటే మహాప్రేమ వెర్రీ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇంకా అసలు విడిచిపెట్టి ఉండదు రాజుగారిని అంత ప్రేమ ఆయన కూడా దాన్ని పెంచేవారు ఆయన ఓ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి వేసవి కాలం పడుకుని నిద్రపోతుంటే ఒక ఏగా వచ్చి ఆయన ముక్కు చిగురున వాళ్తూ ఉండేది ఈగ వాలినప్పుడల్లా ఆయన మామూలుగా నిద్రపోయే ఆయన ఇలా దాన్ని తోలుకుంటూ ఉండేవాడు ఆయనకి నిద్రకి భంగంగా ఉండేది నిద్ర పట్టినట్టు కాదు పట్టనట్టు కాదు ఏగ డిస్టర్బ్ చేస్తూ ఉండేది ఏగ అలా వదిలిపోతుంది అది వచ్చి అక్కడ ముక్కు మీద వాళ్తుంది అక్కడ సాఫ్ట్ స్పాట్ సో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఇలా ఇలా తోలుకుంటూ ఇబ్బంది పడుతున్నారు ఈ కోతి చూసింది అబ్బా దాని హృదయం ప్రేమతో ద్రవించిపోయింది మన మహారాజు నిద్రపోతుంటే ఈ దిక్కుమాలనీగా ఆయన నిద్రను భంగం చేస్తోంది అని దానికి వెర్రి ప్రేమ దాన్ని తోలి ప్రయత్నం చేస్తే తోలింది ఆయన తోలుకునే లోపల ఇదే తోలేసింది ఆ ఏగ వెళ్ళిపోయి మళ్లీ వచ్చి కూర్చుంది దానికి ఒళ్ళు మండిపోయింది నేను ప్రేమించేటువంటి మహారాజును ఇంత క్లేష పెడతావాను అని ఓ బండరాయి తీసుకొచ్చి ఆ ఏగమే ఏగన కొట్టింది పట్టుకుని కొడితే ఏగ ఎగిరిపోయింది ఏకంగా ఏగన కొడుతుంది ఏగ ఎగిరిపోయింది ఈయన ముక్కు పగిలిపోయింది సో జ్ఞానం లేని ప్రేమ అలా ఉంటుంది ఈ జ్ఞానం లేని భక్తి కూడా అలాగే ఉంటుంది జ్ఞానం ఉండదు భక్తి బాగా ఆవేశం పెరిగిపోతుంది అంజావాడు ఏం చేస్తాడు ఓ సోలం తీసుకుని ఇక్కడి నుంచి గుచ్చి ఎక్కడికి తెస్తాడు తెచ్చి గెంతులు ఉంటాడు ఏమిట్రా అంటే భక్తి లేకపోతే నాలుగు గుచ్చుతాడు ఏం చేస్తున్నారు అంటే భక్తి అంటాడు లేకపోతే నిప్పులు ఏమిటి నిప్పులు ఎందుకురా ఎక్కడ ఉంటే భక్తి అంటాడు భక్తి అయితే కాళ్ళు కాలవా కాలవంటాడు ఏదో చెప్తాడు ఇలాగంటి వేషాలన్నీ వేస్తాడు మూర్ఖ భక్తుడు కాబట్టి భక్తి అలా ఉండకూడదు భక్తికి జ్ఞానం తోడు కావాలి లేకపోతే ఏదో ఏదో స్కీమ్ పెడతాడు ఊళ్ళో వాళ్ళందరి చేత శ్రీరామనామం రాయిస్తారు ఊళ్ళో వాళ్ళందరి చేత మరి అది వాళ్ళే ఉందరుకోవాలి దాన్ని ఆ కేటగిరీలో వెయ్యక్కర్లేదు ఏదో ఇలాంటి మూర్ఖత్వం ఒకటి ప్రవేశపెడతారు భక్తికి మూర్ఖత్వం తోడైతే సంసారంలో ఎలాగూ మూర్ఖులే వాళ్ళు మూర్ఖత్వం సంసారంలో ఉంటే మూర్ఖత్వం కాకపోతే ఇంకేమి అది ఎలాగూ భక్తికి మూర్ఖత్వం తోడైతే వాడు వాడిని అనుసరించి వాళ్ళు అందరూ కూడా మూర్ఖులుగా తయారవుతారు చాలా హానికరవుతారు కాబట్టి భక్తికి ఏది తోడు కావాలి జ్ఞానం ఉండాలి అంటే భక్తానా జ్ఞాని జ్ఞానము గలవాడు నిత్య యుక్త కాబట్టి ఈ ప్రసంగంలో జ్ఞానము యొక్క ప్రాధాన్యం ఎలా ఉందో చూడండి జిజ్ఞ జిజ్ఞాసు జ్ఞాని వాళ్ళిద్దరినీ కూడా భక్తుల్లో లెక్కేసి ఆ భక్తులలో ఉండే శ్రేష్ఠ స్థానాన్ని జిజ్ఞాసుకి జ్ఞానికి ఇచ్చారు కాబట్టి భక్తి జ్ఞానము లేకపోతే చాలా హానికరం అవుతుంది తర్వాత జ్ఞాని జ్ఞాని కూడా భక్తుడే భక్తి యొక్క ఫలం ఆయనకి సిద్ధించేసింది ఆత్మసాక్షాత్కారం ఇప్పుడు తనకు లభించిన జ్ఞానాన్ని నిలబెట్టుకోవడం కోసం జ్ఞాన రక్ష దానికోసం భక్తి చేసుకుంటూ ఉంటాడు అంతకంటే కూడా ఒకసారి జ్ఞానం లభిస్తే ఇంకా రక్ష ఏముంది అది పోయేది కాదు లోకసంగ్రహం కోసం భక్తి చేస్తూ ఉంటాడు అటువంటి భక్తుడు నిత్యయుక్త ఎప్పుడూ కూడా పరమేశ్వరునితో నిత్యయోగాన్ని కలిగి ఉంటాడు ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాము మళ్ళీ క్లాస్ అంటే ఎప్పుడు ఆదివారం శనివారం కాదు ఆదివారం క్లాస్లో ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు